మనం ఏం చేయాల్సి ఉంటుందంటే వసుధైవ కుటుంబం అనే ద్వారంలో వెళ్ళిపోవాలి తర్వాత మనం ఈ సంవత్సరానికి చెందిన వాళ్ళం కాదు ఇక్కడ ఉన్నాం తప్ప ఇది గెస్ట్ హౌస్ ఇది ఫర్నిష్డ్ గెస్ట్ హౌస్ ఇక్కడ ఉన్నవాళ్ళమే తప్ప దీనికి చెందిన వాళ్ళము కాదు నేను మనం ఈశ్వరునికి చెందిన వాళ్ళము ఉమైవాంసో జీవలోకే జీవభూత సనాతన ఏదో ఇక్కడ ప్రారంభాన్ని బట్టి ఉన్నాం ఉన్నంతకాలం ఏదో చేస్తాం ఏదో పేరు ఒళ్ళు ఉంటాయి ఎవరిలో వచ్చి అన్నయ్య అంటాడు అన్న అన్న తమ్ముడు అని వాడిని పిలిచి వాడికి ఏదో వచ్చి పండుగ ఇస్తే వాడి దాన్ని పడిపోతారు అన్నయ్య అన్నాడు అంటే అలాంటి దానికోసమే ఉంటాడు ఇంకేముంటుంది ఏదో ప్రేమ లేకపోతే పండు ఇవ్వడం కోసం కూడా అంటారు ఆ పండు తీసుకుని చాలా తమ్ముడు పులసగా ఉన్నదా అంత భార్య పిల్లలు మరో క్షేమం అంటారు అక్కడితో ఇంకా అక్కడ తమ్ముడు తమ్ముడు తమ్ముడు తమ్ముడు అంట అలా వేలాడిపోకూడదు సంసారంలో అసంఘంగా సంకర్ ఎందుకంటే మనము ఈశ్వరునికి చెందిన వారు ఈశ్వరుని ఆవిర్భవించాం మళ్ళీ ఈశ్వరులో కలిసిపోయింది ఇది వేదాంత దృష్టి వేదాంతముల్లో మర్యాద ఇలాగే ఉంటుంది ఆకాశోహ్యే వైద్యో జ్యాయాన్న ఆకాశపరాయణం ఇది చ్యాయత్వ ఏమంటే ఇండియా మొత్తానికి ద సుప్రీం అథారిటీ ఎవరు అంటే లోకల్ ఎమ్మెల్యే పేరు చెప్పకూడదు ఇతను అథారిటీ అయితే అవ్వచ్చు కాక ఇండియా మొత్తానికి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాలి చీఫ్ మినిస్టర్ అని కూడా చెప్పకూడదు కాబట్టి సర్వేభ్య భూతేభ్యయాన్ సకల భూతముల కంటే గొప్పది అంటుంటే ఈ మధ్యలో వచ్చిన ఆకాశం ఎలా అవుతుంది ఆకాశం కంటే గొప్పది పైనంది అలాగే పరాయణం పరమలక్ష్యము అంటే కూడా ఈ మధ్యలో వచ్చిన ఆకాశం కాదు పరమాత్మయే జ్యాయత్వం హి అనాపేక్షికం ఆత్మ పరమాత్మయేస్ ఆమ్నాథం జ్యాయా పృథివ్యా జయాంతరిక్షన్యానేభ్యోలోకేభ్య అంటే గొప్పది గొప్పది అంటే రెండు రకాలు చెప్పచ్చు ఒకటి రిలేటివ్లీ గొప్పది ఆ చుట్టుముట్టు ఉన్న వాటిల్లో ఎవడో గొప్పవాడు చెట్టు లేని చోట ఆముదము చెట్టే ఆముదము వృక్షమే గొప్ప అని అది శాంత కూడా ఉంది కాబట్టి ఆ చుట్టుముట్టు గొప్ప కానీ ఇక్కడ జ్యాయాన్ అన్నది అలాంటి గొప్ప కాదు ఇది సర్వము కంటే గొప్ప ఎలాగా జ్యాయాన్ పృథివ్యాహ ఈ పృథివీలోకము కంటే అంటే భూలోకము భూ జ్యాయాన్ అంతరిక్షా భువ జ్యాయాన్ దివ అంటే సువ అంటే ముల్లోకముల కంటే గొప్ప ఏమండి జ్యాన్ ఏ ఈ ముల్లోముల కంటే కూడా గొప్పది అని మళ్ళీ చెప్పారు సో ఎన్ని ప్రాణులు ఉన్నాయో ఎన్ని లోకాలు ఉన్నాయో వీటన్నిటికంటే గొప్పది అంటుంటే లోకల్ కాజ్ అని చెప్పకూడదు మీరు అల్టిమేట్ చెప్పాలి ఆకాశం కూడా గొప్పదే అని గొప్పది దేనికంటే వాయువు కంటే గొప్పది అల్టిమేట్ గొప్పది కాదు తరాయణత్వమీ పరమ కారణత్వాత పరమాత్మన్యేవా ఉపన్నతరం అలాగే పరాయణం అంటారు పరాయణం అంటే ఈ అల్టిమేట్ గోల్ అయనం అంటే గోల్ వాట్ ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్ అన్నాడు అనుకోండి వాడు వెళ్తూ ఉంటాడు వాట్ ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్ అంటే సికింద్రాబాద్ స్టేషన్ అని చెప్తుందా చెప్పడం అలాంటి సిల్స్ చెప్పడం అల్టిమేట్ ఫైవ్ ని చెప్పడం పాయింట్ కాదు అక్కడ వాట్ ఇస్ యువర్ అల్టిమేట్ గోల్ అన్న అనుకోండి సో ఎన్ క్యాష్ దిస్ చెక్ ఉంటాడా కాదు ఐ ఇన్హెరిటెడ్ చేసి చిన్న పని ది అల్టిమేట్ గోల్ అంటే అది ఏదో ఉంటుంది ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి అల్టిమేట్ గోల్ అంటే 5 కోట్ల రూపాయలు సంపాదించాలి అని ఏదోట్టుంటది అది కూడా మంచి గొప్ప గోల్ ఏమీ కాదు ఏదో ఆ చిన్న వయసులో పరవాలేదు కానీ అల్టిమేట్ గోల్ ఉన్నప్పుడు వేదాంతములలో ఒక్కటే అల్టిమేట్ గోల్ మధ్యలో ఆకాశానికి వెళ్తాను వాయువుకి వెళ్తాను ఇన్ని రకాలు ఉన్నాయి పరమాత్మయే అల్టిమేట్ గోల్ కాబట్టి ఏదో వితిన్ దట్ వీటన్నిటికీ గోల్ ఆకాశమే అని అలాగ పనికిరాదు కొన్ని సిద్ధులు ఉన్నాయి మీరు పూజ చేస్తే ఈ గంధర్వలోకానికి వెళ్తారు గంధర్వలోకానికి వెళ్ళి ఏం చేస్తారు గంధర్వలోకము అంటే సంగీతం పాడేవాళ్ళు పాడుతూ ఉంటారు డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు గంధర్వలో అప్సరసులు ఇంకే గంధర్వలోకం గంధర్వలో అప్సరసులు దీనికోసం గంధర్వలోకం అంటే మనం ఏదైనా స్టూడియోకి వెళితే అదే గంధర్వలోకం అక్కడ పాడేవాళ్ళు పాడుతూ ఉంటారో ఏదో ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టుకుని పాడుతూ ఉంటానండి ఒక్క ఒక్క ఆటో ఏదో పాడుతూ ఉంటారు పాడితే ఎవళ్ళో డ్యాన్స్ చేస్తూ ఉంటారు అదే గంధర్వలోకం రియల్లీ సకీరానంద్ ఒక అమ్మాయి ఆ అమ్మాయి అప్సరస ఇంకా వేరే ఎవరు లేరు ఆవిడే అప్సర ఆవిడే గందర్వా కూడా ఆవిడే పాడుతుంది ఆవిడే డ్యాన్స్ చేస్తుంది పూర్వం మన సంప్రదాయంలో పాట వేరు డ్యాన్స్ వేరు పాట పాడి వాళ్ళు డ్యాన్స్ చేయరాక కూర్చుని పాడతారు ఇంక లేదు కూర్చున్నట్టుగా కూర్చుని అదే ఇంకా వాళ్ళకి లేవాలంటే కావాలా వాళ్ళకి లేవాలి ముందుగా కూర్చుంటారు వాళ్ళందరూ వాళ్ళు లేవలేరు పక్కన ఫ్లాస్క్లో కాఫీ పాలు అన్నీ ఉంటాయి ఈ మధ్యలో వాయిద్య వాళ్ళు ఇంకా వీళ్ళు లేవరు ఉంటారు కూర్చుంటే కూర్చోడవే కూర్చుని పాడుతూ ఉంటాను అలాగా తాళాలు వేసుకుంటూ ఇంకా డ్యాన్స్ చేసి ఆవిడ ఉంటుంది ఆవిడేం పాడదు పెదవులని కదుపుతుంది అసలు పా అప్పుడప్పుడు కదుపుతుంది ఎందుకంటే అది సెపరేషన్ ఈ సో కంప్లీట్ ఈ డ్యాన్స్ చేసి ఈ నాట్యకత్తే ఉంటుంది ఆవిడ ఎప్పుడైనా కలిపితే కదుపుతుంది లేపకలేదు అభినయానికే ముఖ్యం పెదవులు కడిపితే ఇప్పుడు కదుపుతుంది లేపటే ఈ సెపరేషన్ ఈజ్ కంప్లీట్ ఇది పాత ఇప్పుడు పాడి వాడే డ్యాన్స్ చేస్తాడు డ్యాన్స్ చేయడం రాదని నాకు నేను పాట బాగా పాడతానంటే వాడు పనికిరాడు ప్లేబ్యాక్ సింగర్ కింద ఎక్కడైనా జాబ్ వెతుక్కో వాడు మోడర్న్ మ్యూజిక్ పనికిరాడు మోడల్ మైకేల్ జాక్సన్ పాటగాడా డ్యాన్సరా ఏదండి మైకేల్ జాక్సన్ విచ్జ్ మోర్ పాట కాదండి డాన్స్ మోర్ మూన్ వాక్ ఇదే ఇది అతను చేసే డ్యాన్సులకు అతను ప్రఖ్యాతి పాట ఉంటుంది పక్కన ఐ ఆమ్ బ్యాడ్ ఐ ఆమ్ బ్యాడ్ అంటాడు ఐ ఆమ్ బ్యాడ్ ఏ పెద్ద పాట ఏముంది దాంట్లో అతను చేసి డ్యాన్స్కే ఇంపార్టెన్స్ దట్ ఈ ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఆల్ టుగెదర్ డిఫరెంట్ సిచ్యుయేషన్ మారిపోయింది పరిస్థితి అంతా వెరీ ఇంట్రెస్టింగ్ ఇది చూసి నేను ఆశ్చర్యపోతాను కోర ఇట్స్ ఎ రివల్యూషన్ ఎందుకంటే పూర్వం వాళ్ళు వాళ్ళు కొంత చేరసస్గా అలా సెపరేట్ చేసి ఏడి పాత అని చేతనే మన పురాణాల్లో గంధర్వులు అప్సరసులు వచ్చాయి పురాణం ఎప్పుడు కూడా లోకానుభవానికి అనువాదం ఈ పాఠగాళ్ళందరూ గంధర్వులు మీరు భాగవతం తీస్తే గంధర్వాహు అప్సరస నృత్యం కిష్మా ఎన్ని సాధువు అదే గంధర్వులు లేని అలవాళ్ళు చేసి చేసి చేసి నాకు ఇసుకొచ్చేసింది విజగంటే ఇసుకేం కాదు ఊకే విషయం చెప్తున్నా గంధర్వులు నేను ఒకటే పద్ధతి గంధర్వులు చక్కగా పాడుతుండగా సంజగుహు అని ఉంటుంది సమ్ముఖం ఉంటుంది అంటే చక్కగా పాడుతుండగా అప్సరసులు దివ్యముగా నాట్యము చేసింది ఇది అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు ఇక్కడి నుంచి అటువేసి అనువాదం ఇదంతా అనువాదం మంచిది కనుక పరమ కారణం అండి పరమ కారణము అంటుంటే మళ్ళీ ఇంటర్మీడియట్ కాల్సెస్ చెప్తారేంటి అవన్నీ పనికిరావు పరమకారణం పరబ్రహ్మయే శృతిశ్చవతి ఏం మీరు వెళ్ళలేదా ఈ వేద మంత్రం ఒకటి ఉంది మీరు ఎప్పుడూ గమనించలేదా ఏమేమి ఉంది ఒక మంత్రం ఏమని విజ్ఞానమానందం బ్రహ్మా రాతేపరాయణం తృతి ఇది బృహదారుణ్యకం శంకరులు అంటే బృహదారం నుంచి కోర్టు చేసేస్తూ ఎందుకంటే ఆయన బృహదార్ణ్యకం అంతా చేశారు చిన్న వయస్సులో మనం తైత్రీయం వల్లించినట్టుగా మేము చిన్నప్పుడు చిన్నపిల్లలుగా కమలాపురం శంకరమఠం అరుగు మీద కూర్చుని తైత్రియోపనిషత్తు గడగడం మంచి మీద అడిగినట్టు వాళ్ళించి వాడు అలాగే శంకరుడు ఆయన బృహదారంకం అంతా ఆరో ఆయన అలాగా అగస్యుడు సముద్రాన్ని ఆపోషణ పట్టినట్టుగా ఒకటేషడు ఆయన మొత్తం బృహదారంక ఉపనిషత్తు ఎందుకంటే ఆయన మాధ్యంజన శాఖ శంకరుని యొక్క ఓన్ శాఖ మాధ్యం లేన శుక్లయజుర్వేద శాఖ అంచేత ఆయనకి బృహదారంకం అలా అలవోకగా మరమరాలు తిన్నట్టే సో విజ్ఞానం ఆనందం బ్రహ్మ రాతేర్ ధాతుపరాయణం ఇప్పుడు ఒకడు ఉన్నాడు ధనాన్ని దానం చేస్తున్నాడు ధనం ఉంది ఆయన దగ్గర వచ్చిన వాళ్ళందరికీ కూడా ధనాన్ని దానం చేస్తున్నాడు ఇప్పుడు దీని అభిప్రాయ రాతేర్ ధాతుస్పరాయణం ఓకే ధనాన్ని దానం చేసేటువంటి యజమాను పరాయణం అవును యజమాన దాత రాతే ధనస్ ధాతు ఓకే అంటే దాని తాత్పర్యం దాన్ని చూస్తున్నాను ఓకే ఇప్పుడు ధనాన్ని ఒక ఆయన ఇస్తున్నాడు యజమానుడు ధనాన్ని ఇస్తున్నాడు యజ్ఞంలో ఇప్పుడు ఈ రుచిత్తులందరికీ కూడా పరమ లక్ష్యం లక్ష్యం ఏమిటి యజమానుడు ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి సత్కారాన్ని తీసుకుని వాళ్ళు ఇంటికి వెళ్తారు ధనాన్ని సంపాదించుకుంటారు దాంట్లో కుటుంబాన్ని పోషించుకుంటారు కానీ మరి ఆయనకి లక్ష్యం పరమ లక్ష్యం ఏమిటి పరమాత్మ వీళ్ళందరికీ లక్ష్యం యజమానుడైతే ఆయనకి లక్ష్యం కూడా పరమాత్మ విజ్ఞానమానందం బ్రహ్మ రాతేర్ దాతు పరాయణం మహారాజు ఉన్నాడు ప్రజలందరినీ పరిపాలిస్తాడు సంతానంలాగా వాళ్ళని పాలిస్తాడు మరి ఆ మహారాజుకి పరమ లక్ష్యం అనేది ఇంకొకటి ఉంది కదా ఆయనకి ఇంకొక లక్ష్యం ఉంది కదా ఇప్పుడు వైఎస్ఆర్ ఆ బంధువు జగత్ బంధువు ప్రేమించారు మరి ఆయనకి పరాయణం ఇంకోటి ఉంది కదా రాతే ధాతు పరాయణం ఆయన సంక్షేమ పథకాలు పెట్టి వీళ్ళందరికీ డబ్బులు అవి ఇచ్చాడు ధాతు రాతే హె ధాతు మరి ఆయనకో పరాయణం ఒకటి ఉన్నది అది చూసుకోవాలి తప్ప ఈ మధ్యలోకి ఎలా చూస్తారు అది ఏమిటది విజ్ఞానం ఆనందం బ్రహ్మ కాబట్టి నేను ఏదో లోకల్ ఎగ్జాంపుల్ చెప్పాను అనవసరం మరి చీర చెప్పేసిన తర్వాత ఇంకా అనవసరం అనుకున్న ఉపయోగమే ఉంది సో అల్టిమేట్ ఈస్ దాట్ కాబట్టి ధనాన్ని మనకి ఇస్తున్నప్పుడు కూడా ఆయనకు మనం థ్యాంక్స్ చెప్తాం బట్ హీఈ్ లైక్ ఎ పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్కి టిప్ కూడా ఇస్తాం బట్ దట్ డెన్ మెయిన్ ఈ ధనం అతని నుంచి వచ్చింది అని అనుకోవడానికి ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది నా ఆయన చేశారు తండ్రి గారి దగ్గర నుంచి కాలేజీలో ఉన్నప్పుడు తండ్రి గారి దగ్గర నుంచి వచ్చింది ఈ పోస్ట్ మ్యాన్ నవ్వుకుంటూ వచ్చేటంటే తీసుకొచ్చారు మనయాత్ర పట్టుకొచ్చేది అంటే అతనికి కూడా దాంట్లో చిన్న ఓపిసరంత వాతావరణం ఉంటుంది అందుకోసం నవ్వుకులతో వస్తాయి ఒకసారి నాకు పోస్ట్ మ్యాన్ మనయాత్ర తీసుకొచ్చాడు ఇక్కడే ఏదో ఆవనం ఉన్నాడు ఏమిటి మనయాత్ర తీసుకొస్తే అలా ఉన్నాడు ఏమిటంటే ముప్పై రూపాయలు మనయాత్ర అందు గురించి ఆయనకి ఏమీ ఉత్సాహాలు లేదు నేలలో ఉండకు తమ్ముడు అంటే పదిహేను రూపాయలు లేనట్టే ఇరవై రూపాయలు అతనికి ఇచ్చారు ఇప్పుడు నవ్వు వచ్చింది అసలు కాబట్టి పరమాత్మ దగ్గర నుంచి వస్తుంది ఏదొచ్చినా దాతాతు పరాయణం ఆ దాతకి కూడా పరాయణం ఈశ్వరుడే మనకి దాత పరాయణము ఈ ఆకాశం అలాంటిది మధ్యలో ఉంది అది అది అదే స్థానమైనా అల్టిమేట్గా ఆకాశానికి కూడా పరమాత్మయే కాబట్టి అల్టిమేట్ కాస్ తీసుకోవాలి ఈ చర్చంతా ఎందుకంటే మీరు లోకల్ కాజెస్ నుంచి బుద్ధిని పక్కకి తప్పించాలి అందుకోసం అది చ అంతవత్వదోషేణ శాళావత్య పక్షం నిందివా అనంతిం వక్తు కామే జైవలినా ఆకాశ పరిగృహీ ఇది అయితేపేటది ఆయుషకారుల యొక్క అరేంజ్మెంట్ ఆఫ్ కాజెస్ ఆయన హేతువుని చక్కగా అరేంజ్ చేసుకుంటాను దిస్ ఇస్ ది అల్టిమేట్ కాజ్ అల్టిమేట్ ఆర్గ్యుమెంట్ నెంబర్ వన్ నెంబర్ టూ నీ చేత నేను ఆ ఉద్గీత విద్య పాఠం చెప్పి ఇది చెప్తున్నా ఎందుకని ఇది ఇందుకోసం ఆ ఉద్గీత విద్య చెప్పకపోతే ఈ వాక్యం ఎలా తెలుస్తుంది అక్కడ ప్రసంగం ఏమిటంటే అపిచ శిలకుడు దాల్భ్యుడు మాట్లాడుకుంటున్నారు జైవుని అల్టిమేట్గా వచ్చాడు దాల్హ్యుడిని అడిగాడు సాంన కా గతి సామకు గతి ఏమి గతి అంటే ఆశ్రయము ఆలంబనము అంటే ఆయన ఏది కూడా స్వరము స్వరానికి ప్రాణము ప్రాణానికి అన్నము అన్నానికి ఆపహ అప్పులకు ద్విలోకము ద్విలోకానికి ఇంకా వేరే ఏం లేదు అది అల్టిమేట్ అన్నది అంటే అప్పుడు శివకుడు ఉన్నాడంటే ఎవరే దాల్ధ్య నీకు విషయం తెలియలేదురా నువ్వు మూర్పుకుండవి నా దగ్గర అంటే ఉన్నావు ఎక్కడా అనకు ద్విలోకము అల్టిమేట్ కాదు అన్నాడు అలాగా నాకు తెలియదో మరి తెలుసుకో అయితే తెలుసుకుంటాను చెప్పు సరే అడుగు మరి ద్విలోకానికి గతి ఆశ్రయమేమి అంటే ఇ ఇహలోకము అయం లోక అనేది ఓహో ఇహలోకమా అయితే ఇహలోకమే అల్టిమేట్ అవును అని చెప్పాడు శిలకుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు పక్కనే ఉన్నాడు జైవలి ఆయన ఏమన్నాడంటే ఒరే శిలక దాల్బి హింద్ తప్పు పెట్టావు కరెక్టేది కానీ నువ్వు చెప్పింది కూడా తప్పే ఎందుకంటే ఇహలోకము పరాయణము కాదు ఓంటూ సే ఇహలోకము అంటే పరలోకానికి ఆశ్రయమైన ఇహలోకం సే ఇహలోకానికి కూడా ఇంకొక కాజ్ ఉందా ఉంది ఏమిటది దట్ ఈస్ ది అల్టిమేట్ అని ఆకాశ అన్నాడు ఇప్పుడు ఆకాశం స్పేస్ అవుతుందా పరమాత్మ అవుతుందండి పరమాత్మ స్పేస్ అవడం లేదంటే స్పేస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇహలోకం మీరు ద్విలోకం అనేప్పటికే స్పేస్ వచ్చేసింది ఇంకా ఎక్కడ స్పేసు ఈ ప్రసంగం యొక్క క్రమాన్ని చూస్తే అల్టిమేట్ కాజ్ అనే సెన్స్ లో జైవలి ఆకాశ శబ్దాన్ని ప్రయోగించినాడు అనంతం కించిత్ అనంతము లేనిదాని చెప్పకూడి ఆకాశ అన్నాడు అనంతాన్ని చెప్పాలని ఆకాశ అన్నాడు అనంతమును అంటున్నాను నేను అనంతుడిని అని డూ డుముల్లో డూ పెట్టలేదు నేను ఎందుకంటే డూ పెడితే అనంతుడు ఒక ఆయన ఒక ఆయన అనంతుడు ఎలా అవుతాడండి అనంతుడు అంటే అంతము లేనివాడు ఒక ఎలా అవుతాడు ఏదో పేరు పెట్టుకున్నారంటే పర్వాలేదు కానీ కాబట్టి అనంతమైన తత్వాన్ని చెప్పాలి అందుకోసం ఆయన ఆకాశ అన్నాడు సంచ ఆకాశం ఉద్గీక్షే సంపాద్య ఉపసంహరీ స ఏష ఉద్గే స ఏషోనంతైగా ఎక్కడ ఆపాడు పరమాత్మ అని చెప్పేసి ఆపలేదు ఆ పరమాత్మ పరో వరియాన్ ద్విలోకం కంటే గొప్ప ఇహలోకం ఇహలోకం కంటే గొప్ప పరమాత్మ పరమాత్మ కంటే గొప్ప మరొకటి లేదు అదే పరహ అదే వరియాన్ వరియాన్ అంటే ఇంకా అంతకంటే గొప్ప లేదు ఓకే ఇంకా అక్కడితో ఆపలేదు ఆ పరమాత్మయే ఓంకారము సరోవరీయాన్ ఉగీఠ ఆ ఓంకారమును నీవు ధ్యానము చేయుము ఆ ఓంకారము చేత నిర్దేశింపబడే పరమాత్మ ఏదిగలదో అది ఏ అనంతము అని చెప్పారు ఇప్పుడు చెప్పండి ఆకాశమా పరమాత్మయా పరమాత్మ ఆకాశం ఏం ఆకాశం మధ్యలో ఉంది ఇప్పుడు కూడా అలా ఇంటర్మీడియట్ని మీరు ధ్యానం చేయకూడదు అంటే మీరు యూ విల్ బి కాట్ దేట్ మీరేం చేయాలి శివు ఇప్పుడు శివుణ్ణి ధ్యానం చేస్తావా లేకపోతే శివుడికి గేట్కీపర్ నంది అని ఒకడు ఉన్నాడు వాడిని ధ్యానం చేస్తావా లేకపోతే ఆ నంది యొక్క అనుయాయోడు ఆయన అనుచరులు ఇక్కడ ఎక్కడో ఒకడున్నాడు వీడిని ధ్యానం చేస్తావా ఎవరిని ధ్యానం చేస్తావు మేము శివుణ్ణి ధ్యానం చేస్తాం శివుణ్ణి ధ్యానం చేస్తే వీళ్ళందరూ ఇంక్లూడ్ అవుతారు అల్టిమేట్ కాస్కి పోవాలండి ఒక ఆయన అన్నారు నాతోటి నేను రాహువుని పూజ చేస్తున్నాను అని అలా అనుకోకూడదండి రాహువుని పూజ చేస్తున్నానని మీరు అనుకోద్దు నీ పూజ సఫలమయ్యే ఉపాయం నేను చెప్తున్నా వినండి మీద ప్రేమతో చెప్తున్నా రాహు రూపంగా ఉండే శివుణ్ణి పూజిస్తున్నాను అనుకోవాలి తప్ప నేను రాహుని పూజిస్తున్నాను అంటే ఏమైపోయింది శివుడు సెపరేట్ అయిపోయాడు ఈ రాహు ఒక్కడే పూజిస్తున్నారు ఇంకా ఎనమండుగురు వెయిట్ చేస్తున్నారు వీడు మాకెప్పుడు పూజ వాళ్ళు ఏం చేస్తారు రాహుకు పూజ చేసి ఊరుకుంటే వాళ్ళు ఏం చేస్తారు అహ అలాగా నీ పనల్లా ఉందా అని కాబట్టి రాహు రూపంలో శివుణ్ణి పూజ ఈ మిగిలిన ఎనమందుకు కూడా దే గెట్ దే పూజ చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే పువ్వుకి కాయకి పిండికి ఆకులకి కొమ్మలకి అన్నిటికీ నీళ్లు పోసినట్టే అలా కాకుండా పువ్వు చాలా బాగుంది ఈ పువ్వు కదా నేను తనలో పెట్టుకలేదని నీళ్ళు పుచ్చుకెళ్ళి మొగ్గ మీద పోశారనుకోండి అది నాది వేట్లు మొదట్లో పోయాలి కాబట్టి శివుడు మొదలు అనంత ఆయన్ని పూజ చేయాలి ఈ ఇంటర్మీడియట్ సెపరేట్ అని భ్రమపడి సపరేట్ కావు ఏది అల్టిమేట్ ఆలోచన చేయాలి తచ్చ ఆనంత్యం బ్రహ్మలింగం ఈ అనంత్యము అంటే అనంతత్వము ఇది పరబ్రహ్మ యొక్క లింగము ఈ మధ్యలో ఇంటర్మీడియట్స్కి వేటికి అనంత అనే మాట చెప్పడానికి వీలు లేదు ఇప్పుడు సెటిల్మెంట్ అయిపోయింది భూతాకాశము అని చెప్పినప్పుడు ఎవెవో హేతువులు చెప్పారు చూడండి అవన్నీ అలా పెండింగ్లో ఉన్నాయి వాటి అన్నిటినీ సెటిల్ చేసేస్తే మీకు టెక్స్ట్ అయిపోతుంది యత్ పునరుక్తం భూతాకాశము ప్రసిద్ధి బలేనా ప్రథమతరం ప్రతీయత ఇది అత్రూమహ అయితే ఒక మాట అన్నారు ఆకాశ అనగానే మొట్టమొదట మా బుద్ధిలోకి ఈ భూతాకాశమే వస్తోంది అన్నారు ఇది కూడా కొంత రీజనబుల్గా ఉంది కదా మరి హేతు దాని మాట ఏమిటి అది సెటిల్ చేయాలి కదా నేను చెప్తున్నాం వినమన్నారు ప్రథమతరం ప్రతీతమపి న్ బ్రహ్మగుణాన్ దృష్ట్వా పరిగృహ్యే కరెక్టే వినగానే మొట్టమొదట అదే బుద్ధి వస్తుంది ఎలాగా అసకస్య కా గతి ఇది ఓహో ప్రశ్న వేశాడా ఓహో భూతాకాశమా అయి అర్థం వచ్చింది వెంటనే కంటిన్యూషన్ ఇంకా చెప్తున్నాడు ఇది హో సర్వాణి హవాయుమాని సకల భూతములు దీని నుంచే పుట్టేయి ఇదే పరోవరి ఎస్సు ఇదే అనంతము ఇదే పరాయణము జాయాన్ అన్నిటికంటే ఇదే గొప్పది అబో ఇది భూతాకాశం కాదు మొట్టమొదట వినగానే భూతాకాశం అని అనిపించిన ప్రసిద్ధిని వచ్చినటువంటి లింగములు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లింగాలు ఉన్నాయి ఈ ఐదు చూసేపటికి నోనో నోనో ముందు భూతాకాశం అనుకున్నానులేండి కానీ భూతాకాశము కాదు ఇప్పుడు శివయ్య అన్నాను అనగానే మన లోకల్ శివయ్య అక్కడున్నాడు వాడేమో అనుకున్నారు ఈ జగత్కారణుడు అన్నా అప్పుడు ఇప్పుడు లోకల్ శివయ్య అనుకుంటానండి అనుకోరు ఇప్పుడేమనుకుంటారు ఓహో ఆ శివయ్య కాదురా ఒ పరమశివుడు గురించి చెప్తున్నాడు ఈయన అని అనుకుంటాడు నల్లనయ్య అన్నాడు నల్లనయ్య అనగానే నల్లనివాడు పక్కనే ఎవడో ఉన్నాడో అతను నల్లనివాడు అని అతనేమో మిగతా వాళ్ళు తెల్లగా ఉన్నారు ఇతను నల్లగా ఉన్నాడు అని అనుకుంటారు కానీ నల్లనయ్య యశోదానందనుడు అనగానే ఇప్పుడేమనుకుంటారు శ్రీకృష్ణుడు కాబట్టి ప్రసిద్ధి ఏదో మాట వినగానే వచ్చినంత మాత్రాన అదే మీనింగ్ అనుకోకూడదు కొంచెం ఆగాలి దర్శిత బ్రహ్మణ్యపి బ్ద తర్వాత కావ్యాల్లోనూ మామూలు సాహిత్యంలోనూ ఆకాశ అంటే ఈ ఆకాశం కానీ వేదాంతంలో ఆకాశ శబ్దాన్ని పరబ్రహ్మాన్ని అర్థంలో వాడతారు కాశీ పంచకం పుస్తకం ఉంది నా నేను తయారు చేసింది ఎవరో మీరు కాశీ వెళ్ళి వచ్చి రాశారా అంటే నేను చెప్పాను మీరు అడిగినట్లో తప్పేం లేదండి నేను కాశీ వెళ్ళలేదు కానీ మాకు వేదాంతులకు కాశీ అంటే వేరే అర్థం ఉంది అని చెప్పాను మా అర్థాలు వేరే ఉంటాయి ఏది కాశీ ఇగ ఇది కాశీ వారసి భ్రువోర్ మధ్య ఇది మా కాశీ కాబట్టి మేము కాశీ వెళ్ళాలనుకుంటే ఎటకాటగా కూర్చోడమును శాంభవి ముద్రలో కూర్చుంటే కాశీ వెళ్ళిపోయే ఉంటాయి అసలు అది ఎవరి కాశీ కాబట్టి మా వేదాంతులు ఇలాగే ఉంటారా మాకు ఆకాశ అంటే కూడా మాకు పరబ్రహ్మేట వస్తాడు బుద్ధికి నీకు మొట్టమొదట భూతాకాశం నీకు వచ్చిందేమో మాకు రాదు మాకు మొట్టమొదటి పరబ్రహ్మే వస్తాడు ఇంకా పరబ్రహ్మ కాదంటే భూతాకాశం దగ్గరికి వస్తాం మేము అది ఆకాశో వై నామరూపయో నిర్వహిత ఇచ్చాదవు ఆకాశం అంటే ఏమిటనుకుంటున్నారు ఈ నామరూపాత్మకమైన జగత్తు కంటకే అధిష్టానము అంటే ఏ ఆకాశం గురించి మాట్లాడుతున్నారండి పరమాత్మ గురించే మాట్లాడుతున్నారు తర్యాయవాసినామీ బ్రహ్మణి ప్రయోగో దృశ్యతే ఇది చాలా విచిత్రమైన హేతు అందమైన హేతు కేవలము ఆకాశ అనే శబ్దాన్ని మేము ఉపనిషత్తులలో బ్రహ్మ అనే అర్థంలో వాడటం మాత్రమే కాదు అంత మాత్రమే కాదు నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఆకాశ పర్యాయ పదాలు చూసుకోండి సాహిత్యంలో ఆకాశ అంటే ఈ ఆకాశము ఖమ్ అని ఉంది అంటే ఆకాశం ఖగ అంటే పక్షి ఖే గచ్చతి ఖమ్ అంటే ఆకాశం ఆ ఖమ్ అనే పదం కూడా వేదాంతంలో పరబ్రహ్మని బోధిస్తుంది ఆకాశ శబ్దం పరబ్రహ్మను బోధించడమే కాదు ఆకాశ పర్యాయవాచ్య శబ్దములు కూడా పరబ్రహ్మనే బోధిస్తాయి ఇది ఎలాగంటే ఇందాక దృష్టాంతమే కాశీ అంటే పరమాత్మ మాత్రమే కాదు కాశీ పర్యాయం ఏమిటి అది కూడా పరబ్రహ్మనే బోధిస్తుంది మాకు కాబట్టి నువ్వు ఆకాశ పర్యాయ పదాలు అంటే సినామిమ్స్ నువ్వు ఏది వాడినా మాకు పరబ్రహ్మే బుద్ధికి వస్తాడు ఇంకో పర్యాయం ఇస్తున్నారు ఋచో అక్షరే పరమే మన్నేవా అధి విశ్వే నిషేదు ఋగ్వేదము యొక్క అక్షరం తృచ అక్షరే పరమే ఋగ్వేదం తీసుకుని ఋగ్వేద సంహితలో ఈ రుక్కులు ఎన్నైతే ఉన్నాయో వీటన్నిటికీ పరమము సర్వశ్రేష్టమైన అక్షరం ఒకటి ఉంది ఏమిటది ఓ అక్షరమే వ్యోమ అంటే ఆకాశం ఆ అక్షరమే ఆకాశము మామూలు ఉత్తిక్తి ఆకాశం కాదు పరమే వ్యోమం వ్యోమన్ అంటే సప్తమే విభక్తి పరిచయం లోపించింది అప్పుడప్పుడు ఉంది వ్యోమన్ అంటే వ్యోమిని ఇర్థ పరమే అని సప్తమి ఉంది కదా వ్యోమిని ఆ రుక్కులన్నిటికీ మూలమైన ఓంకారమనే పరమాకాశము అని వ్యోమశబ్ద ప్రయోగం చేశారు ఇప్పుడు వ్యోమ అంటే ఆకాశం అయితే వ్యోమ శబ్దానికి ఇక్కడ అర్థం ఏంటో తెలిసినా పరబ్రహ్మ ఎందుకని ఎస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు ఏ పరం బ్రహ్మయందు సకల దేవతలు అంటే ఇంద్రియములు ఇంద్రియ దేవ అంటే ఇంద్రియములు ఆత్మ సకల దేవతలు కూడా ఆశ్రయమును కలిగి ఉన్నవు అంటే ఇప్పుడు ఏమిటండి భూతాకాశమా లేకపోతే పరమాత్మయా పరమాత్మ కాబట్టి వ్యోమా అనే పదము ఆకాశమునందు ప్రసిద్ధముగా వాడబడేది అయినా పరబ్రహ్మ ఎందు అర్థము స్వీకరించబడినది శైషాగవీ వారుణి విద్యా పరమే వ్యో మన్ ప్రతిష్ట ఈ ఈ విద్య ఈ జ్ఞానము భార్గవీ వారుణి అంటే మృగువు చేత పొందబడినది వారుని వరుణిని చేత ఉపదేశించబడింది భృగురు వైవారుని వరుణం పితరముపసార భృగు పొందాడు వరుణును ఉపదేశించాడు ఏమిటా విద్య ఆనందము ఆనందో బ్రహ్మే తయ్యజానా అది విద్య ఆనందమే పరబ్రహ్మ అనే విద్య ఈ జ్ఞానము ఎక్కడుంది జ్ఞానము పరమే వ్యోమని ప్రతిష్ఠిత ఆ పరమమైన ఆకాశమునందు ప్రతిష్ట కలిగి ఉన్నది అంటే ఆ పరమాకాశం నుంచి వచ్చింది జ్ఞానము అంటే ఇప్పుడు పరమాకాశము ఏమిటది పరమాత్మ పరం కాబట్టి అక్కడ వ్యోమన్ అనే శబ్దము పరమాత్మను బోధిస్తూ ఉన్నది ఖం ఓం కం బ్రహ్మ ఖం బ్రహ్మ కం అంటే సుఖానుభవం ఖమ్ అంటే ఆకాశం ఇక్కడ బ్రహ్మ ఏమిటని అడిగారు ఇది చాంద్రోజ్ఞంలో దీనికి ఉపకోసల విద్యనో ఏదో పేరుంది బ్రహ్మ అంటే ఏమిటని అడిగారు విద్యార్థి అడిగాడు బ్రహ్మ ఏమిటని చూడు నీకు సుఖానుభవం కలిగినప్పుడు ఆ అనుభవానికి మూలంలో ఉన్నది బ్రహ్మయే ఖమ్ ఖమ్మ అంటే సుఖం ఏ సుఖమైనా సరే ఇప్పుడు లడ్డూ తిన్నారనుకోండి మంచిగా అనిపిస్తుంది యుల్ గ్రేట్ యు ఫీల్ గుడ్ మంచి రుచి అయిన పదార్థం చేతికిస్తే నోట్లో వేసుకోగానే యు ఫీల్ గ్రేట్ ఎంతసేపు ఒక్క కొన్ని సెకండ్ దాన్ని మీరు ప్రొలాభం చేసుకోవచ్చు మనస్సు కనుక ప్రసన్నంగా ఉంటాయి ఇది ఇచ్చిన వాడు ఎవడో ఇంకా తర్వాత కూడా ఉంటుందా ఇప్పుడు ఇప్పుడున్నా ఇలా ఇవన్నీ వస్తే అది కట్ అక్కడికి కట్ కానీ ఎంత కట్ కూడా ఆ రెండు నిమిషాలు రెండు నిమిషాలు కాదు ఇరవై సెకండ్లు మీకు ఆ ఆనందానుభవం కలుగుతుంది ఆ ఆనందానుభూతి అదే బ్రహ్మంట అదే నేను చాలాసార్లు చెప్తా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసినప్పుడు ఆనందం కలుగుతుంది ఎంత కష్టపడ్డా అప్పుడు ఆనందం కలుగుతుంది తర్వాత మళ్ళీ పోతుంది ఆనందానుభవమే బ్రహ్మ అంతేకాని ఆ బయట ఎక్కడో మనకంటే భిన్నంగా ఉన్నాడు అనుకోరాదు భిన్నంగా ఉంటే దర్శనం ఎలా అవుతుందండి అందుచేతనే ఇవేమీ తెలుసుకోకపోవడం చేతనే దెబ్బలు అడుగుతూ ఉంటాం దెబ్బలు అడుకుంటూ ఉంటాం అక్కడ ఈ మాటలు తెలుసున్నవాడు ఎవరూ లేకపోవడం చేత వచ్చిన ప్రారంభం ఏంటంటే అక్కడున్న వాళ్ళతోటి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళతో వాళ్ళు మళ్ళీ వెళ్ళిన వాళ్ళు వీళ్ళలో వీళ్ళు వాళ్ళలో వాళ్ళు ఎవడికి ఎక్కడ దొరికితే అక్కడ యుద్ధం చేసేసుకుంటూ ఉంటారు యాదవ మన భాగవ సప్తాహంలో ఒక ప్రసంగం అన్నది ఎదు కూడా నా దాంట్లో వీళ్ళందరూ ఆ సముద్రపోటుని చేరి ఎవడికి ఎవడు కనపడితే వాడిని కొట్టేస్తూ ఉంటాడంటే ఇది ఎలా ఉందంటే మన పొలిటికల్ సీన్ సరిగ్గా లాగే ఉంటుంది ఎవడు సాంబు సాంబుడు ప్రజునుడితో యుద్ధం చేసేస్తాడు ప్రజ వాళ్ళు వాళ్ళు అన్నదమ్ములే గదుడు సాంబుడు ఎవరికి వీళ్ళందరూ వచ్చి బలరాముడితో యుద్ధం చేసేస్తారు ఎవడికి ఎవడు కనపడితే వాడితో యుద్ధం ఇప్పుడు తెలుగుదేశం వాడు ఉన్నాడు అనుకోండి ఎదురుకుండా టీఆర్ఎస్ వాడు వస్తే వాడిని ఇచ్చేస్తారు పోనీ ఎదురుకుండా పోనీ ఈసారి కాంగ్రెస్ వాడిని ఇచ్చేస్తారు కమ్యూనిస్ట్ వస్తే వాడికి ఇండియా బీజేపీ ఎవడు వస్తే వాడిని ఇచ్చేస్తాడు సరే తెలుగుదేశం వాడు అయిపోయాడు టీఆర్ఎస్ వాడు వచ్చాడు ఎవడు వస్తే వాళ్ళని ఇచ్చేస్తారు ఒకప్పుడు టీఆర్ఎస్లో ఉన్నవాడు వాడిని ఇచ్చేస్తాడు అందరినీ ఇచ్చాడే బని అంటే కలహము బహుముఖ కలహం చాలా విదూరమైన సమాచారం ఎందుకు వచ్చిందో అలాగా వాట్ ఎవర్ ఎనివే కమింగ్ టు ది పాయింట్ ఖం బ్రహ్మ ఖం బ్రహ్మ అలాగా ఆ ఈశ్వరుణ్ణి మీరు దర్శించినప్పుడు కలిగే అనుభవం ఆనందం కలుగుతుంది ఒక్క అదే బ్రహ్మ ఈ ఆనందమునకు నిధానము ఎక్కడుంది ఆకాశం ఖమ్ ఏ ఆకాశము హృదయాకాశము చిదాకాశము అదే బ్రహ్మ అని మళ్ళీ ఖమ్ అనే ఆకాశ శబ్దానికి పర్యాయము బ్రహ్మ అని చెప్పబడింది కదా కాబట్టి ఆకాశ అంటే పరబ్రహ్మయే ఖంపురాణం ఇది శైవమాదవు ఇది బృహదారం దగ్గర నుంచి వచ్చింది ఖంపురాణం సో కాబట్టి అనాది ఆకాశము పురాణం అంటే అనాది అనాది ఆకాశము ఏమిటంటారు ఇది భూతాకాశమా పరబ్రహ్మ పరబ్రహ్మ భూతాకాశం కాదు ఎందుకంటే భూతాకాశము అనాది కాదు అది సాది అరే పరబ్రహ్మ అన వాక్యోపక్రమేపీ వర్తమానస్ ఆకాశశబ్దస్ వాక్యశేషవ యుక్త బ్రహ్మ విషయవావధారణ వాక్యం ఆరంభంలో ఆకాశ మాట ఉందండి సో వాక్యం బిగించేయగానే అస్యలోకస్య కా గతి ఆకాశ ఇతిహో వాచ అది విన్న వెంటనే అనిపించవచ్చు ఆకాశ శబ్దం ఉంది కానీ మీరు వెంటనే కంగారు పడద్దు దేనికి కంగారు పడకూడదు నాకు కంగారు ఎక్కువ అందుకోసం నేను అలా చెప్తూ నాకు నేనే చెప్పుకుంటున్నానమాట కొంచెం ఓపిక పట్టాలి ఓపిక పట్టి కొంచెం చూడండి కొంచెం ముందుకు వెళ్ళండి ఇంకా వాక్యం ఉంది కదా వాక్యం ఫుల్ స్టాప్ అయిపోయి హరిహోం దస్తారనుకోండి అంటే కూడా ఆకాశాలే భూతాకాశము అని చెప్పుకోవచ్చు కానీ లేదు ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన కాబట్టి వాక్యశేషం చూసుకో ఇంకా వస్తూనే ఉన్నాయి విశేషణాలు ఓ ఇది భూతాకాశం కాదు ఇది పరమాత్మే అని తెలుసుకోవటం అవసరం కాబట్టి బ్రహ్మ విషయత్వ అవధారణ యుక్త ఈ ఆకాశ శబ్దము బ్రహ్మను బోధిస్తోంది అని నిశ్చయించుకునుట యుక్తియుక్తము అగ్నిరథీతేను వాకం ఇది వాక్యోపక్రమగత అది అగ్నిశబ్ద మానవిక విషయో దృశ్యతే మానవక మానవకుడు మానవిక కాదు మానవ ఆయన ఎంత అందమైన దృష్టాంతం ఇచ్చారు మహాకవి శంకరులంటే ఆయనే వాక్యం దృష్టాంతం ఇస్తున్నారు ఆయనే సృష్టించి అగ్ని అధీతే అనువాసం అని ఉంది అగ్ని అని మొదలుపెట్టే వాక్యం అగ్ని పనస బాగా చెప్తోంది అన్నా పనస అంటే తెలుసు అండి లేదా మంత్రాలు అగ్ని అనగానే మీకు ఏమనిపిస్తుంది నిప్పు గురించి ఏదో చెప్తున్నాడు స్వామీజీ అనుకుంటారు పనసని దెన్ బాగా చెప్తోంది అంటే ఇప్పుడు అగ్ని శబ్దానికి అర్థం అనిప్పని అనుకుంటారా ఇంకాను అనుకోరు ఇప్పుడు చుట్టూ చూస్తారు అక్కడ పనసు బాగా చెప్తున్నాడు కుర్రాడు ఓహో అగ్నిలాగా మెరిసిపోతూ ఉజ్వలంగా ఉన్న కుర్రాడు అని అర్థం చేసుకుంటాడు అంతేగాని ఇంకా నిప్పు అనుకున్నాడంటే వాడికి బుర్ర లేదని అర్థం అగ్నిరథీతేను వాకం సింహ అని అన్నానికి బదులుగా అగ్ని అంటున్నారా అగ్నిర్మాణవక నేను దృష్టాంతం ఏం చెప్పాను సింహో మానవకహ అని చెప్పాను సింహం పనస బాగా చెప్పిందండి ఇవాళ అన్నారు శాస్త్రి గారు సింహం అండి ఆయన అన్నారంటే ఆయన కూయని కాదు అలాగే ఆకాశము సకల ప్రాణులకు ఆశ్రయము అంటే పరమాత్మ తస్మాత్ ఆకాశ శబ్దం బ్రహ్మేతి సిద్ధం కాబట్టి ఇక్కడ ఆకాశ శబ్దము అంటే ఆకాశ శబ్దము చేత బోధించబడేది బ్రహ్మయే అని సిద్ధించినది అత ఏ ప్రాణ అక్కడ వాక్యము ఉద్గీఠే అంటున్నారు అంటే ఉద్గీత విద్యలో వాక్యమే ఉద్గీఠే ప్రస్తోపర్యాదేవత ప్రస్తావమన్వాయత్త ఇుపక్రమ్య అని అక్కడ ప్రాణశబ్దం ఉన్నది ఆ ప్రాణం అంటే ప్రాణమేవా అభిసంవిశంది ప్రాణమభ్యుజిహతే శైషా దేవతా ప్రస్తావము ఇది ఇది కూడా మన ఉద్గేశ విద్యలోనే అక్కడ ప్రాణశబ్దానికి అర్థమేమి అని విచారం ఇది మళ్ళీ సంవత్సరమే అవుతుంది అది ఎందుకంటే ఆ రెండు మూడు ఖండలు ఉన్నాయి అవి చదివి అప్పుడు మళ్ళీ ఇక్కడికి రావాలి సో ఇక్కడతో ఆకాశాధికరణం పూర్తయి పూర్ణ పూర్ణ నముదూర్ణమిదం పూర్ణ పూర్ణమాదాయ పూర్ణమయ శిష్యతే ాశాశాన్ని హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తత్సర శ్రీకృష్ణార్మనమస్తే